దుఃఖకరమైన ప్రకరణం ఒకటి హై స్కూల్లో వేరువేరు సమయాల్లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వారిలో ఒకటితో మైత్రి ఎక్కువ కాలం సాగలేదు నేను మాత్రం ఆ మిత్రుణ్ణి పరిచయించలేదు మరొకనితో నేను స్నేహంగా ఉండటం ఇష్టం లేక అతడు నన్ను వదిలివేశాడు ఇక రెండవ స్నేహం చాలా కాలం సాగింది అది ఎంతో దుఃఖకరమైన ప్రకరణంగా మారింది అతన్ని సంస్కరించాలనే భావంతో నేను అతనితో స్నేహం చేశాను అతడు మొదట మా రెండో అన్నయ్యకు మిత్రుడు వాళ్ళిద్దరూ సహాధ్యాయులు అతనిలో కొన్ని దోషాలు ఉన్నాయి అవి తెలుసు అయినా అతడు విశ్వాసనీయుడనే భావించాను మా అమ్మ పెద్దన్నయ్య నా భార్య కూడా ఈ చెడు సహవాసం వద్దని హెచ్చరించారు అభిమానం భర్తనైన నేను భార్య మాటల్ని పాటిస్తానా కానీ మా అమ్మ పెద్దన్నయ్య మాటల్ని వినటం తప్పనిసరి మీరు చెప్పిన దోషాలు అతనిలో ఉన్న మాట నిజమే కానీ అతనిలో గల సుగుణాలు మీకు తెలియవు అతడు నన్ను చెడగొట్టలేదు మంచిదారికి తీసుకుని వచ్చేందుకే అతనితో స్నేహం చేస్తున్నాను నేను తన దోషాలని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు అందుకే అతనితో చేతులు కలిపాను నన్ను గురించి మీరు విచారపడవద్దు అని అమ్మకు పెద్దన్నయ్యకు నచ్చజెప్పాను నా మాటలు మా వాళ్లకు నచ్చాయని అనలేను కానీ ఇక వాళ్ళు నన్నేమీ అనలేదు నా దారిన నన్ను పోనిచ్చారు తరువాత నాదే పొరపాటుని తేలింది ఇతరుల్ని సంస్కరించడం కోసం మరీ లోతుకుపోకూడదని గ్రహించాను స్నేహంలో అద్వైత భావం ఉంటుంది సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది నిలుస్తుంది మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం అసలు అతి స్నేహం పనికిరాదని నా అభిప్రాయం సామాన్యంగా మనిషి సుగుణాల కంటే దుర్గుణాలనే త్వరగా గ్రహిస్తాడు ఆత్మీయ మైత్రిని భగవంతుని మైత్రిని కోరుకునేవాడు ఏకాకిగా ఉండాలి లేదా ప్రపంచమంతటితో స్నేహంగా ఉండాలి ఈ నా అభిప్రాయాలు సరైనవో కాదో తెలియదు కానీ నా స్నేహ ప్రయత్నం మాత్రం ఫలించలేదు ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు రాజకోటలో సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నది మా ఉపాధ్యాయుల్లో చాలామంది చాటుగా మధ్యమాంసాలు సేవిస్తున్నారని ఆ స్నేహితుడు నాకు చెప్పాడు సుప్రసిద్ధులైన రాజకోటకు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు అట్టివారిలో హై స్కూల్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పాడు ఇదంతా నాకు వింతగా తోచింది తరువాత బాధ కూడా కలిగింది వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారని అడిగాను మను మాంసం తినం అందువల్ల మన జాతి దుర్బలమైపోయింది తెల్లవాళ్ళు మాంసభోజులు అందువల్లనే వాళ్ళు మనల్ని పరిపాలించగలుగుతున్నారు నన్ను చూడు బలశాలని చాలా దూరం పరిగెత్తగలను ఈ విషయం నీకు తెలుసు నేను మాంసాహారి కావటమే అందుకు కారణం మాంసాహారులకు కురుపులు లేవవు గ్రంథులు ఏర్పడవు ఒకవేళ ఏర్పడినా వెంటనే మానిపోతాయి మన ఉపాధ్యాయులు రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు వాళ్ళు మాంసం ఎందుకు తింటున్నారనుకుంటున్నావు మాంసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో వాళ్ళకు బాగా తెలుసు నువ్వు కూడా వారిలాగా మాంసం తిను కృషితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు మాంసం తినుచూడు నీకే తెలుస్తుంది ఎంత బలం వస్తుందో అని నన్ను ప్రోత్సహించాడు ఇవి అతడు ఒక్క పర్యాయం చెప్పిన మాటలు కావు అనేక పర్యాయాలు సమయానే సందర్భాన్ని బట్టి అతడు చెప్పిన మాటల సారం మా రెండో అన్నయ్య ఇదివరకే అతని మాటల్లో పడిపోయాడు పైగా ఆ స్నేహితుని వాదనను సమర్థించాడు కూడా ఆ మిత్రుని ముందు మా రెండో అన్నయ్య ముందు నేను దోమ వాళ్ళిద్దరూ బలిష్ఠులు దృఢగాత్రుడు నా స్నేహితుని పరాక్రమం చూసి నివ్వెరపోయాను ఎంత దూరమైనా సరే రివ్వున పొరుగెత్తగలడు ఎత్తు మరియు దూరం దూకటంలో అతడు మేటి ఎన్ని దెబ్బలు కొట్టినా కిమ్మనడు సహిస్తాడు తరచుగా తన పరాక్రమాన్ని నా ముందు ప్రదర్శిస్తూ ఉండేవాడు తనకు లేని శక్తులు ఇతరులలో చూసి మనిషి ఆశ్చర్యపడటం సహజం అందువల్ల నేను అతగాని చూసి ఆశ్చర్యపడేవాణ్ణి అతని వలె బలశాలి కావాలని ఆశ కలిగింది నేను దూకలేను పరిగెత్తలేను అతనిలా దూకాలి పరిగెత్తాలి అనే కోరిక నాకు కలిగింది నేను పిరికివాణ్ణి దొంగలన్నా దయ్యాలన్నా తేళ్ళన్నా పాములన్నా నాకు భయం రాత్రిళ్ళు గడప దాటాలంటే భయం చీకట్లో ఎక్కడికి పోలేను ఒక దిక్కు నుండి దయ్యాలు వచ్చి మింగి మరో దిక్కు నుండి పాములు వచ్చి కరిచి భయం వేసేది గదిలో దీపం లేకుండా పడుకోలేను నా పక్కనే పడుకున్న నిద్రిస్తున్న యవన దశలోనున్న నా భార్యకు నా భయం గురించి ఎలా చెప్పను నాకంటే ఆమెకు ధైర్యం ఎక్కువ అని నాకు తెలుసు నాలో నేను సిగ్గుపడ్డాను ఆమెకు పాములన్నా దయ్యాలన్నా భయం లేదు చీకట్లో ఎక్కడికైనా నిర్భయంగా వెళుతుంది ఈ విషయాలన్నీ నా స్నేహితుడికి తెలుసు పాముల్ని చేత్తో పట్టుకొని ఆడిస్తా దొంగల్ని తరిమి దయ్యాల్ని లెక్క చేయను అంటూ ఉండేవాడు అదంతా మాంసాహార ప్రతాపమేనని తేల్చేవాడు ఆ రోజుల్లో నర్మద కవి రాసిన గుజరాతీ పాట పిల్లలంతా పాడుతూ ఉండేవారు అంగ్రేజో రాజికరే దేశీరహే దబాయి దేశీ రహే దబాయి జోనే బేనాం శరీర్భాయి పేలో పాంచాత్ పూరో పూరో పాంచ్సేనే దేశీయులను దద్దమ్మలుగా చేసి ఆంగ్లేయుడు రాజ్యం చేస్తున్నారు ఇద్దరి శరీరాలని పరికించి చూడు మన ఐదు వందల మందికి ఐదు అడుగులు ఆంగ్లేయుడు ఒక్కడు చాలు వీటన్నిటి ప్రభావం నా మీద పడింది మాంసాహారం మంచిదని అది నాకు బలం చేకూర్చి వీరుణ్ణి చేస్తుందని దేశ ప్రజలంతా మాంసం తింటే తెల్లవాళ్లను జయించవచ్చుననే విశ్వాసం నాకు కలిగింది మాంసం తినటానికి ముహూర్తం నిర్ణయమైంది అది రహస్యంగా జరగాలి అనే నిర్ణయానికి వచ్చాం గాంధీ కుటుంబాల వారిది వైష్ణవ సాంప్రదాయం మా తల్లిదండ్రులు పరమ వైష్ణవులు వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళతారు మా కుటుంబం కోసం ప్రత్యేకించి దేవాలయాలు ఉన్నాయి గుజరాత్లో జైన సాంప్రదాయాలు ఎక్కువ ప్రతి చోట ప్రతి విషయంలో ఆ సాంప్రదాయ ఆధిక్యత మెండు జైనులు వైష్ణవులు మాంసభక్షణకు పూర్తిగా వితరేకులు అంతటి మాంస వ్యతిరేకత హిందూ దేశంలో గాని మరో దేశంలో గాని గల ఇతర సాంప్రదాయాల వాళ్లకు లేదనే చెప్పవచ్చు ఇది పుట్టుకతో వచ్చిన సాంప్రదాయ సంస్కారం నేను నా తల్లిదండ్రుల పరమభక్తుణ్ణి నేను మాంసం తిన్నానని తెలిస్తే వాళ్ళ స్థితి ఏమవుతుందో నాకు తెలుసు అప్పటికే సత్య నిరతి నాలో అధికంగా ఉన్నది నేను మాంసభక్షణ ప్రారంభిస్తే నా తల్లిదండ్రుల్ని మోసం చేయవలసి వస్తుందన్న విషయం నాకు తెలుసు అట్టి స్థితిలో మాంసం తినటం ఎంత భయంకరమైన విషయమో వేరే చెప్పనక్కర్లేదు కానీ నా మనస్సంతా సంస్కార దీక్ష మీద కేంద్రీకృతమై ఉన్నది నేను మాంసం తింటున్నది రుచికోసం కాదు మాంసం రుచిగా ఉంటుందని నాకు తెలియదు నాకు బలం కావాలి పరాక్రమం కావాలి నా దేశ ప్రజలంతా పరాక్రవంతులు కావాలి అప్పుడు తెల్లవాళ్లను జయించి హిందూ దేశాన్ని స్వతంత్రం చేయవచ్చు ఇదే నా కోరిక స్వరాజ్యం అన్న శబ్దం అప్పటికీ నా చెబిన పడలేదు కానీ స్వాతంత్రం అంటే ఏమిటో నాకు తెలుసు సంస్కారపు పిచ్చి నన్ను అంధుణ్ణి చేసింది రహస్యంగా మాంసభక్షణం చేసి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియనియకుండా రహస్యంగా ఉంచాలి ఇలా చేయటం సత్యపథాన్నిండి తొలగటం కాదనే నమ్మకం నాకు కలిగింది